ఉంటాను ముప్పై ఆరోజు నీ శరీరముందు అన్ని శరీరముల ఎందును ఏ తేతన్యము సాక్షి రూపముగానున్నదో ఆ చైతన్యమే విరా ముందును సాక్షి రూపముగా ఉన్నది సమిష్టి ఏ ృత రూపముగా ఉన్నదో అది ఇది ఒకటే పరబ్రహ్మే భేదము లేదు అండాభాషముందు భేదం విన్నప్పటికీ మఠము మొదలు ఉపాధుల చేత పొందినట్లు కనిపించున్నట్లుగా ఈ అండ చైతన్యముల మూలముగా భేదం పొందినట్లు కనిపించుతున్నది భేదము లేకపోయినప్పటికీ ఈ ఒక్క ముందు ఆత్మధర్మమును అనాత్మయ శరీర ధర్మములందు చూచి ఆత్మను అనేకముగా తలంచుతున్నారు ఎవరు ఈ విధముగా ఆత్మను అనేకముగా చూచుతున్నారో వారు మృత్యువు నుండి మృత్యువును చూస్తున్నారు హితమైనటువంటి వారు అమృతత్వము పొందుతున్నారు చాలా ముఖ్యమైనటువంటి అంశాలని అందించే ప్రయత్నం చేస్తున్నారు దీనినే ఆత్మ ఆత్మ వివేకం అని అర్థాలు ఏకస్వరూపము ఆత్మ అనేకస్వరూపం అన ప్రాథమికమైనటువంటి లక్షణం ఏదైనా ఒక అంశాన్ని మనం విచారించాలంటే ఇది ఏకత్వంలోకి తీసుకెళ్తుందా అనేకత్వంలోకి తీసుకెళతోందా అనేటటువంటి విచారణ చెయ్యాలి ఎప్పుడైతే అది అనేకత్వ స్థితికి దారితీస్తుందో లేదా అనేకత్వం లక్షణంతో ప్రకాశిస్తుందో భాసిస్తుందో లేదు ఆభాసగా ఉన్నదో అప్పుడు అదంతా అది అనాత్మ ఈ ఆత్మానాత్మ విచారణ మానవులన్నడూ తప్పక చేయాలి తాకతలు ముఖ్యంగా చేయాలి తాతని చతుష్టయ సంపత్తి గలవారు నిరంతరాయంగా ఈ ఆత్మానాత్మ విచారణ చేయాలి చేసి ఆత్మ వస్తువుని ఆశ్రయించాలి అనాత్మ వస్తువుని చేయించాలి ఈ లోకంలో రెండు లక్షణాలతో వస్తువులు ప్రకాశిస్తుంది వస్తువులకు ఉనికి ఆత్మా వస్తువు రెండవది మన ఆత్మా మరి ఆ రెండు ఒకసారి ఉన్నాయి రెండు అయిన విషయం రెండు వేరు వేరుగా వేరు వేరు ప్రదేశాలలో ఉంటే ఫలవనంగా గుర్తించవచ్చు కానీ రెండు వస్తువులు ఎడలో కలిగిపోలే మరి ఎట్లా వేరు చేయాలి అని ఆలోచన చేస్తే దానికి ఒక ఉపమానం చెప్పాలను అంటే సాధకుడు చీమలాగా ఆ పంచదారణ ఉప్పుని కలిపినటువంటిది తీసుకొచ్చి ఒక చీమల ముందు పోసినట్లయితే చీమ ఏం చేస్తుంది ఉప్పు వదిలేసి విషయలయంలో ఆసక్తిగారే వ్యవహారమే సత్యం అనుమతు వ్యవహారము లేనిదే తాను లేననేటటువంటి తన ఉనికిని వ్యవహారశీలమైనటువంటి జగద్వస్తు భ్రాంతితో ముగిపెట్టుకుని తాను ఏమయ్యాడు అంటే ఆభాస రూపుడైనటువంటి జీవుడయ్యాడు ప్రతిబింబ రూపుడైనటువంటి జీవుడయ్యాడు ఈ జగత్ వ్యాపారమునంతటికీ సాక్షిగా చూస్తున్నటువంటి వాడు వాడువిష్యుడు ఇదే జీవుడు ఈ శరీరం అనేది తప్పుకోగానే ఈ శరీరము ఎందుకు కొరగానేది ఈ శరీరం నిరుపయోగం అవుతుంది ఈ శరీరం నిష్ప్రయోజనం అవుతుంది ఈ శరీరాన్ని పంచభూతాత్మకమైనటువంటి దేశం కాబట్టి ఆ పంచభూతాలలోనే మరలా కల్పించే ఏదో ఒక రూపంలో ఈ దేహాన్ని ఏ పంచభూతాల నుంచి అయితే ఇది ఉత్పన్నమైందో మరల అదే పంచభూతాలలో కలుసుకోవడానికి మార్గం సుగమం చేస్తున్నాను మరి తరలిపోయిన జీవుడు ఏమయ్యాడయ్యా అరలిపోయిన విశేషం చేత అన కర్మల చేత తాను చేసుకున్నటువంటి ద్వంద్వాది రూప విజిత కర్మ అవిజిత కర్మల చేత పుణ్య పాపముల చేత ఏ సుఖ దుఃఖాది మిశ్రిత కర్మ చేత కర్మ ఫలముల సంఖ్యని మోసుకుంటూ మరొక దేహానికి తరలి వెళ్ళిపోయాడు కారణం ఏమిటి అంటే ఈ విశ్వడు అన్న సాక్షిత్వాన్ని జీవుడు సరిగా సాధించలేదు కాబట్టి కాబట్టి ఈ ఎనిమిది శరీర అధిష్టాన స్థానములను ఏవైతే చెప్తున్నారో ఆ అధిష్టాన స్థానములన్నీ కూడా సాక్షిత్వ సాధనలో పరిచయమయ్యేటటువంటి స్థితులు కాబట్టి విశ్వడు తైజసుడు ప్రాణ్యుడు ప్రత్యగాత్మ విరా్య గర్భ అవ్యాకృత సాక్షి స్వరూపాలు పరమాత్మ అనేటటువంటి సర్వసాక్షి స్వరూపంలో అనుషిపడు సాధన చేసేటటువంటి వారు మాత్రమే ఈ ఎనిమిది అధిష్టాన కేంద్రాలని ఎనిమిది అధిష్టాన స్థితులని మనం తెలుసుకోగలుగుతారు అలా తెలుసుకోలేని వాళ్ళు ఆయా శరీర వ్యవహారం అనే ఆయా శరీర వ్యాపారం అనే సత్యం అనుకుంటారు ఉదాహరణ ప్రతి ఒక్కరూ కళలు కంటూ ఆయా కళలలో అనేక రకములైనటువంటి సినిమాలు వస్తుంటాయి అవన్నీ తన జీవితంలో ఉన్నటువంటి తానే నిర్మించినటువంటి తానే నటించినటువంటి తానే నర్తించినటువంటి తానే పాటలు పాడినటువంటి తానే ఫైటింగ్లు చేసినటువంటి సినిమాల పాటు అన్నీ ఆయనే మాటలు పాటలు దర్శకత్వం ప్రొడక్షన్ అన్ని ఆయనే మరి అటువంటి కళ అనే సినిమాని ప్రతిరోజు మానవుడు దర్శిస్తూనే ఉన్నాడు కానీ ఏ తెర మీదైతే ఈ కళ అనేది అనే సినిమా జరుగుతుంది ఆ తెర ప్రకాశించడానికి ఆధారభూతమైనటువంటి ఆ ప్రకాశంలో మాత్రమే ఈ సినిమా కనబడుతోంది మరి ప్రకాశం ఆధారంగా కనబడుతున్నటువంటి సినిమా నేనా ప్రకాశం నేనా అనేటటువంటి విచారణ आ रोजुद कल नि अतव्यम अभविस्त अंदर एरपड़ सुख दुख अतः अभी अरल कल को अवे सुख दुख मरी सुख दुख लेदे मिश्रित अला कल लूड త్రితమంగా కాబట్టి కర్మఫలం త్రివిధములుగా ఏ సుఖము లేకపోతే దుఃఖము లేకపోతే మిశ్రికమకాల మరి ఈ రకంగా ఏర్పడుతున్నటువంటి దానిలో నుంచి ఎట్లా బయటపడాలి అంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేటటువంటి శ్లోకము పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అధ్యాత్మ ఆత్మ వస్తువుని నిత్యమైన వస్తువు ంచి విచారణ చేసేటటువంటి దృక్పథాని మానవుడు అభ్యాసేది తత్వజ్ఞానార్థ దర్శనం ఈ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేది ఎక్కడికి దారి తీయాలట తత్వజ్ఞానార్థ దర్శనం తత్ త్వం అనేటటువంటి పద్ధతిగా త్వం తాను ఎలా ఉన్నాడు తాను ఏ స్థితిలో ఉన్నాడు నం చేసాం అనుకో అప్పుడేమైంది కొండను పెట్టి తీర్మానం చేసినట్టే ఈ కొండలో ఉన్న ఆకాశం ఆ కొండలో ఉన్న ఆకాశం అంతా ఒకటే కదా కాబట్టి ఈ కొండ ఆ కొండ ఒకటే తొంభై ఏళ్ల పిల్లవాడు ఇద్దరు ఒకటే అని చెప్పవచ్చునా అంటే ఆత్మ దృష్ట్యా నిజానికి అఖండమైనటువంటి ఆత్మస్వరూపంలో ఏ భేదము లేకపోయినప్పటికీ ఆపాదించుకొని చూచుటానే అభ్యాస బలం అనేక రకములైనటువంటి అంతరములు ఏర్పడిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా ఇతర మానవులు ఎలా ఉన్నాడు ఆ నువ్వు నేను చిన్నప్పటి నుంచి జనన కాలం నుంచి కాలం వరకు భేద దృష్టిని పెంచి పోషిస్తూ అభేద సిద్ధి కొరకై ప్రయత్నించవలసినటువంటి మానవుడు భేద దృష్టి ఎందుకు బలపడిపోవడం చేత వస్తువుల ఎందు ఉన్నటువంటి భేదాన్ని గుర్తించడంతో మొదలు పెట్టి ఉప్పు బందార ఒకటైనా కర్పూరం ఉప్పు ఒకటేనా చల్లని వస్తువులన్నీ ఒకటేనా వాటి వాటి లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి కదా కాబట్టి లక్షణర రీత్యా గుర్తించాలి కదా అనేటటువంటి ప్రతిఫాదన మనం చిన్నప్పుడే చెప్తున్నాం కారణం ఏమిటి అంటే ఆత్మ వస్తువుని లక్షణ రీత్యానే గుర్తించగలుగుతాం మరి అట్టి లక్షణ లక్షణాన్ని గుర్తించేటటువంటి బుద్ధి వికాసం ఎందుకు అవసరమయ్యా అఖండంగా ఉన్నటువంటి ఆత్మ వస్తువుని గుర్తించడానికి లక్షణ రీత్యానే గుర్తించాలి కాబట్టి వస్తువుగా దాన్ని చూపెట్టాం చిక్కుని అక్కడే మార్నే మరణించేటటువంటి తాను అల్లుకున్నటువంటి తన గూటిలో తానే చిక్కుని తన మనోజాలములో తానే చిక్కుని తన మనోభ్రాంతిలో తానే చిక్కుని తన బుద్ధిగతమైనటువంటి వివేకాన్ని అవివేకంగా మార్చుకొని అజ్ఞానంగా మార్చుకొని అవిద్యగా మార్చుకొని అభ్యాస దోషం చేత అనేకత్వం అనేటటువంటి భ్రాంతికి గురై स्थितों को चिटेवर की मृत्यु अद्वितीय ब्रह्मी असल द्वितीय स्थित स्वीय आभासचेत स्वयंकृत मैं अपराधेत मृत्यु ना मृत्यु ने पुत का आत्म అనేకముగా తలంచడం అనేటటువంటి దోషాన్ని మనం చేయరాకు ఇక్కడ అనేక మంది జీవాత్మలు ఉన్నారండి అనకూడదు ఇక్కడ అనేక మంది దివ్యాత్మలు ఉన్నారండి అనకూడదు ఆత్మలు అనే బహువచన ప్రయోగం చేయకూడదు ఆత్మ దానికి ఏక బహు అనేటటువంటి రూపాంతరం ఈ ఆత్మ శబ్దం సంస్కృత శబ్దం దానికి ఆత్మ आत्मस्वरूप आदति लक्षण रीत्या अंदर अंदर दाटो मन अभी बहुवचन शक्त अंत मानवत्वा कट्टी मान लक्षण रीत्या निर्णय ఎదుగుదలని మానవుడు సాధించాలి ముఖ్యంగా సాధకులు సాధించాలి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ సంసారంలో నీవు గుర్తించేటటువంటి మనుషులు కాని నిన్ను గుర్తించే మనుషులు గాని ఏవైతే ఎవరైతే ఉన్నారో వా అవెంత వాళ్ళంతా ఎవరు నీ ఇంట్లో ఉన్న వస్తువులు గాని నువ్వు ప్రపంచంలో గుర్తుపెట్టేటటువంటి వస్తువులు గాని ఇదంతా కూడా ఇదం నేను కాదు ఇదం అనేటటువంటిది అంతా కూడా నేను కాదు మరి నేను ఎవరిని ఆ ఇదం పొన్నటువంటి లక్షణాలకు వ్యతిరేకంగా ఏ సాక్షిత్వం అయితే ఉన్నదో అంటే అర్థం ఏమిటి ఇప్పుడు ఒక వస్తువును చూస్తూ ఉన్నావు చూస్తూ ఆ వస్తువును పోతావా ఆ ఘటము నువ్వు కొండలో నీళ్లు పెట్టేవయ్యా కొండలో నీళ్లు అలాగా ఉంటాయ్యా అది నువ్వా అంటే ఈ మూడు నేను కాదు కారణం ఏమిటి నేను చూస్తూ ఉన్నాను నేను అనుభవిస్తూ ఉన్నాను నేను తెలుసుకుంటూ ఉన్నాను జ్ఞాపకం ద్రష్టం ప్రవేశం నేను అధిగమించి ఉన్నటువంటి సాక్షిని సర్వదా లేదు చల్లదనము అంటలేదు నాకే సంగత్వము లేదు అనేటటువంటి సాక్షిత్వ స్థితిని సాధించడం చాలా అవసరం అవసరం లేదా మంచినీళ్ళు అవసరం లేదా అందులో చల్లటి మంచి అవసరం లేదా అది భౌతిక అవసరం ఆత్మ అభౌతికం అవసరాలు ఉన్నప్పటికీ అవసరాల మేరకు పనిచేసేటటువంటి వాడు అనిత్య వస్తువుల ఎందు రమించకుండా కలిసిపోకుండా సాధాత లేకుండా సంఘత్వ దోషం లేకుండా తాను తానుగా ఉండి తానైనటువంటి స్థితిలో నెలసి బట్టబయలే బ్రహ్మము అనేటటువంటి జన్మరాహిత్య లక్షణానికి ఆశ్రయంగా ఉండేటటువంటి తత్వజ్ఞాన లక్షణం व्यवहारिक लक्षण यह व्यावहारिक दृष्टि अनेमा अप्रधान अनि वस्तु उपलब्धि प्रेरप्च पुटर की पो लनेकूल ओक उपलब्धि जो पुटेड़ू वस्त्र कपन रही వస్త్రం కప్పడంతోనే మొదలవుతుంది వస్తు ఉపలబ్ ఆయన జన్మించడానికి ఆధారమైనటువంటి ఆశ్రయించినటువంటి బొడ్డు తాడుకోయడానికి బ్లేడ్ కావాలి వస్తు ఉపలబ్ దాంతోనే ముడిపడుతుంది మరి అది నీ అవసరాలే అయి ఇవేవి నువ్వు కాదు నీ యొక్క వాస్తవికమైనటువంటి ఉనికి నీనది కాళ్ళు నీవు అఖండమైనటువంటి ఆత్మస్వరూపుడు నీవు ప్రత్యేగాత్మ విశ్వైదశ ప్రాణ్య రూపముగా ఉన్నట్లుగా తోచుచున్నప్పటి లేదా సమిష్టిగా ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ దేహములైనటువంటిరణ్య గర్భవ్యాకృత పరమాత్మలు అనేటటువంటి దేహములు గాని సాక్షులుగా ఇవి ఏవి నీవు న్నింటికి అతీతమైనటువంటి అఖండముగానున్నటువంటి పరమాత్మర ఆ పరబ్రహ్మము కూడా బట్టని అనేటువంటి చిట్ట చివరి నిర్ణయాన్ని పొందటానికి జన్మరాహిత్యాన్ని పొందటానికి అమృతత్వాన్ని పొందటానికి మాత్రమే నేను ఈ మానవోపాధిలోకి వచ్చాను స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని లక్షణాన్ని ఆశ్రయించి మనం ప్రయాణం చేయాలి అందుకని ఏమన్నారు జహర్ లక్షణం అజహల్ లక్షణం అనే లక్షణ త్రయాని సాధకులకు నిర్దేశించేది ఎవరైతే శోణోధావతి అనేది సూత్రం అనమాట జహర్ లక్షణం అంటే ఏమిటి అంటే ఎర్ర రంగు ప్రవహిస్తోంది అనమాట ఎర్ర రంగు ప్రవహించడం ఏమిటంటే ఎర్ర రంగు జెండాలు పట్టుకున్నటువంటి వారందరూ కూడా నదిలో प्रविस्टिंदी तोचनाधा प्रवाह प्रधान अला प्रवहिते अवकाशम प्रत्यक्ष परोक्ष अहित अविध इला प्रमाण सहित विचारण चीज प्रमाण सहित विचारण యార్థం బోధబడింది కాబట్టి యథార్థం ఏమిటి అంటే నది ప్రవహిస్తోంది నదిలో కొంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు వాళ్ళు ఎర్ర రంగు జెండాలు పట్టుకున్నారు దూరం నుంచి చూడగా ఒక భ్రాంతి కలిగింది ఎర్రని నది ప్రవహిస్తోంది నది ఎర్రగా ఉండమేమిటి అని ప్రశ్న వేసుకుంటే తప్ప ప్రయోజనం ఈ రకంగా గహల్లక్షణము జహల్ లక్షణము జహ అజ జహదం ఈ రకంగా త్రయాని చక్కగా గురు సమ్ముఖంలో విచారం చేయాలి అంటే అర్థం ఏమిటి ఏది ప్రధానం ఏది అప్రధానం ఏది మనం పట్టుకోవాలి ఏది త్యదించాలి త్యాద్య ఆత్మానాత్మ సదస కార్యకారణ దృగ్దృశ్య వివేకములు అనేటటువంటి పద్ధతులుగా దేనిని ఏ వివేక పరిధిలోకి వస్తుందో విచారణ చేసుకొని ఆ విచారణ ద్వారా ఏది ప్రధానము దానిని గ్రహించి ఏది అప్రధానము దానిని త్యజించాలి భాగత్యాగ నిర్ణయము అంటారు ఈ భాగత్యాగ నిర్ణయం లేకపోతే వివేకం అసాధ్యం అవివేకమే ఉంటుంది అజ్ఞానమే ఉంటుంది ఎప్పటికీ కూడా బంధమే ఏకైక వజ్రాయుధం వివేకం జ్ఞానం కాబట్టి అట్టి ఆత్మ జ్ఞానాన్ని పొందటానికి ఎవరైతే సంసిద్ధుడై ఉన్నాడో అట్టి ఆత్మోపరధి ఎందు ఉన్నాడు అట్టి ఆత్మ వస్తువు పిచే మాత్రమే సంతృష్టి సంతుష్టత చెందేటటువంటి లక్షణం ఎవరికైతే ఉందో అటువంటి తీవ్రమోక్షేచ్చ కలిగినటువంటి వాడు అటువంటి సశిష్యుడు ఎవరైతే ఉన్నారో అటువంటి ఉత్తమ తరగతికి సంబంధించిన సాధకుడు ఎవడైతే ఉన్నారో అతడు ఆభాసయుతమైనటువంటి ప్రతిబింబ సహితమైనటువంటి అనాత్మ వస్తువుల చేత సుష్టత చెందటం లేదు అవ ఒక మనిషి నిలబడి ఒక రత్నాన్ని గాలిలోకి విసిరితే ఎంత ఎత్తుకు పెడుతుందో అంత ఎత్తు ధనరాశిని నీకిచ్చేదని అన్నను మండలాకారముగా వ్యాపించి ఉన్నటువంటి భూమండలాధిపత్యము నీకు ఇచ్చదనన్నను విభీగాది బ్రహ్మ పర్యంతము వ్యాప్తమై ఉన్నటువంటి సమస్త దీవతను చతుపత్యమునిస్తానని అన్నప్పటికీ సకల చతుర్దశ భవనాధిపత్యమును ఇస్తాననేటటువంటి ఇంద్రాధిపత్యమునిస్తాననేటప్పటికీ ఎవరైతే అవునడు ఎవరైతే వాటిని తృణప్రాయముగా గడ్డి చూస్తాడు అటువంటి తీవ్ర వైరాగ్యోపరతుడు మాత్రమే అటువంటి కాంక్షాలహితుడు మాత్రమే అటువంటి మనోవాసనహితుడు మాత్రమే అటువంటి వివేకశీలి మాత్రమే ఈ ఆత్మ వస్తువును ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి ఇన్ని ఉపమానాలు చెప్తున్నాడు చూడండి ఇన్ని ఇన్ని రకాలైనటువంటి అనాత్మ వ్యవహ అట్టి అవిద్య నానా అవిద్య నానాత్మ బుద్ధిని కలిగించును నానాత్మ బుద్ధి కలవారు మాటి మాటికి జనన మరణములను పొందుచున్నారు निर्विस्म एक शुद्धु शुद्ध बुद्धि चेतनेसम ब्रह्म अन्या मार्गमु अटे वेरे प्रपंच इन मार्लापटी ोधना मार्गम शोधना मार्गमू प्रयत्न ची अवी नद्धबुद्धि वे आदि चेत नाइक वस्तु ब्रह्मक वस्तु आर एकत्व स्थिति ने चंदेट शुद्ध बुद्धि साधन मानव प्रयत्न फल ఏదండి నన్ను పూజలు చేయమంటారా జపం చేయమంటారా జ్ఞానం చేయమంటారా యోగం చేయమంటారా ఆసనాలు చేయమంటారా ప్రాణాయామం చేయమంటారా ఏం చేయమంటారు విచారణ చేయమంటారా లేదా సత్క్రతువులు ఏమైనా యజ్ఞయాగాది కర్మలు చేయమంటారా లేదా నవ భక్తి మార్గాలలో ఉన్నటువంటి వాటిని ఏమైనా ఆచరించమంటారా లేదా ఇతరత్ర దూషిత కర్మలలో నేనేమైనా ప్రయత్నం చేస్తే నేనేమైనా ఉద్ధరించబడగలుగుతానా అనేటువంటి ప్రశ్నలన్నీ మానవులకు కలుగుతూ ఉంటాయి ఏం చేస్తే నేను బయటపడగలను ఏం చేస్తే నేను ఉద్ధరించబడగలను ఏం చేస్తే నేను పొందవలసినటువంటి దానిని పొందగలుగుతాను ఏం చేస్తే నేను ఈ స్థితిని అధిగమించగలుగుతాను అనేటటువంటి ప్రశ్నలు జనం నుంచి మరణం వరకు వస్తూనే ఉంటాయి ఆయా మోహ సదృశమైనటువంటి పరిస్థితులు గాని ప్రేరణలు గాని కామక్రోధాది కానీ షడ్ వర్గములు గాని త్రిగుణాత్మకమైన వ్యవహారం గాని అవిద్యా మోహం గాని వీటన్నింటిలో నుంచి మానవుడు తప్పించుకోవటం రావాలి వివేకంతో తప్పించుకోవాలి విచారణతో తప్పించుకోవాలి ఎదురుకుండా వెళ్ళి గోడ ఉంటే డామని ముక్కు పగిలిందండి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారండి అంటే అయినా గుతుకోక ముందు కదా నువ్వు ఆలోచించాలి తల పగలకముందు కదా ఆలోచించాలి అని అంటారు పెద్ద అంటే ముందు విచారణ తదుపరి ఆలోచన తదుపరి ఆచరణ ఆ తదుపరి ఫలం ఇలా ఉండాలి ఎప్పుడు కానీ ఎప్పుడైతే మనోవేగానికి గంగుతావు ఎప్పుడైతే భ్రాంతికి లోతావో ఎప్పుడైతే భ్రమాజన్యమైనటువంటి అజ్ఞానానికి లోతావో అప్పుడేమవుతావంటే ముందు ఆచరణ తదుపరి ఆలోచన ఆ తదుపరి విచారణ వ్యతిరేకమైపో అప్పుడు ఎంత ప్రయత్నించినా దీనిని జ్ఞాన స్థాయికి తీసుకొని వెళ్ళలే కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక ఆలోచనకు చేసే ముందు ఒక ఆకాంక్షని అమలు పరిచే ఉండే విచారణ చెయ్యి సద్వస్తువుని ఆశ్రయిస్తుందా అసత్తుని ఆశ్రయించిందా బ్రహ్మత్వానికి చేరుస్తుందా ప్రపంచాన్ని చేరుస్తుందా నిత్యీకరించబడుతున్నదంతా నానాత్వముగా ఉన్నటువంటి అనేకత్వంతో ఉన్నటువంటిది కదా మరి అది మిథ్యాభూతము కదా లేనిది కదా మరి అటువంటి లేనిదాని నేను ఆశ్రయించడం మంచి సంఖ్య కదా అనేటటువంటి ప్రాథమికమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి ఈ రీత్యానే మన ధర్మశాస్త్రాలన్నీ మానవులను ఏ ఏ సమయాలలో ఎలా జీవించాలి అనేటటువంటి దానిని నిర్ణయించేసింది బ్రహ్మచారి తప్పక బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావలసిన విద్యను సంగ్రహించాలి ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమం కాస్త పోయి ఏం చేశాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి ముక్తి విద్యను సాధించడానికి బదులుగా ముక్తి విద్యను మునిగిపోయాడు తర్వాత ఏమైపోయింది పాతికేళ్ళు అయిపోయాయి అయిపోయినప్పటికేమైపోయింది బ్రహ్మజ్ఞానం లాగా ఇంకేం చేస్తాం లేట్ అయిపోతుంది బాబు ఎప్పటికే లేట్ అయిపోయింది వివాహం చేసేయండి వివాహం చేసేడు బ్రహ్మజ్ఞానం లేకుండా ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో అవసరార్థం చేసుకున్నదే కదా అది అంటే అవసరార్థమై చేయబడినటువంటి వివాహం వలన జీవితం దేనిని తీసుకునే ప్రయత్నం చేస్తాడు అంటే अब अवसर वस्तूंगा आया अवसर चेत को आवाह वेगणंगा चर्ची कल चूसे पिल संसार आह इपरच् आह भार्य ने आह पिल ने ఆహా ఇల్లు బాగుంది ఆహా పిల్లలు బాగున్నారు ఆహా భార్య బాగుంది ఆహా సంసారం బాగుంది ఆహా నేను బాగు వీళ్ళందరూ బాగున్నారు కాబట్టి నేను కూడా బాగున్నాను అనేటటువంటి సాపేక్ష పద్ధతిగా వస్తువు పబ్ధి బంగారం కొన్నాను నేను వస్తువులు కొన్నాను నేను విలువైన వస్తువులు కొన్నాను నేనంత విలువైన వస్తువులు కొన్నాను విలువైనటువంటి వాటిని దాచుకున్నాను నేనంత విలువైనటువంటి నేనన్ని దేశాలు తిరిగాను నేనింత గొప్ప కులంలో పుట్టాను నేనింత గొప్ప క్షేత్రంలో పుట్టాను నేనెంత వంశ వారసత్వాన్ని కలిగి ఉన్నాను నేనెంత కుల గోత్రాలను కలిగి ఉన్నాను నేను ఇంత ఉత్తమమైన మతంలో పుట్టాను లేదా ఉత్తమమైన ధర్మంలో పుట్టాను లేదా ఉత్తమమైనటువంటి అపేక్షలో పుట్టాను లేదా విలువైన రత్నాలు ఆభరణాలను సంగ్రహించాను ఈ రకంగా తనను తాను ఒగ్గడింపజేసుకునేటటువంటి అనాత్మ వస్తు పదార్థిని ఆశ్రయించి తన గురించి దాని చెప్తూ ఉంటాడు నాయన నీ జీవితంలో నువ్వేం సాధించవున అని ప్రశ్న నలభై ఏళ్ళు దగ్గర నుంచి వస్తాయి నలభై ఏళ్ళు దగ్గర నుంచి గృహస్థాశ్రమం ప్రశ్నలు కలుగుతూ వస్తే ఈ తిరిగి చూస్తే ఇవే కనబడుతూ ఉంటాయి ఘటశరావాదులు అంటే మన ఇంటో ఓ వెయ్యి గిన్నెలు ఉన్నాయండి మా ఇంటో పది సోఫాలు ఉన్నాయండి మా ఇంటో పది అంతస్తులు ఉన్నాయండి మా ఇంట్లో పది బంగారం ఉన్నాయండి మాకొక పది మంది కుటుంబ సభ్యులు ఉన్నారండి ఈ రకంగా అనేకత్వ నానాభ్రాంతికి చెందినటువంటి సమస్త వస్తు యొక్క విశేషములన్నింటినీ చెబుతాయి అవి తానే అయి భ్రాంతి చెందుతుంది అవి తా అవి వాటితో తారాత్మ్యతను పొంది అవే సుఖమునిస్తున్నాయి అనేటటువంటి భ్రమకు గురయ్యి మోహాన్ని చెంది గృహస్థాశ్రమాన్ని గడిపించారు గడపగా గడపగా గడపగా గడపగా ఏమైంది అంటే వ్యామోహం క్షీణించిపోయింది ఇంద్రియాలు అశక్తమైపోయాయి వృద్ధాప్యం వచ్చేసి ఇప్పుడు ఈశ్వర ఈశ్వర ఈశ్వర అంటూ ఎందుకని అశక్త సహకరించడం లేదు నాయన నడవాలంటే నీ దేవాలయానికి రావాలంటే కాబట్టి ఇక్కడ నుంచే ఓ నా నీ నామస్మరణ చేయాలి అంటే బుద్ధి నిలకడగా ఉండటం లేదు నాయన కాబట్టి తోచినప్పుడు చేస్తా ఈశ్వరా నీ ఒక కాబట్టి ఈ వృద్ధాప్యంలో ఈ రకమైనటువంటి అవస్థలన్నింటినీ ఏకరువు పెట్టుకుంటూ ఉంటాడు కేవలంతో ఉంటాడు ఇంకా ఎప్పటికయ్యా నన్ను నువ్వు అని అడుగుతుంట జీవిత కాలం అంతానేమో వస్తువులబ్ధికై శ్రమించి కాంక్షాయుతంగా జీవించి దాచుకున్నటువంటి వస్తువులు తయారు చేసుకున్నటువంటి సంసారము తయారు చేసుకున్నటువంటి జగద్భ్రాంతి కాలంలో ఉపయోగపడకపోయేటప్పటికీ ఆ చివరి కాలంలో ఈశ్వరా ఈశ్వరా అని భావిస్తుంది మరి ఈ జీవన ప్రయాణం అంతా ఆజీవన పర్యంతము తాను చేసినటువంటి జీవన కర్మ సహితమైనటువంటి విశేషములన్నీ ఆయనను వెంటనే విడిచిపెట్టాయా మరి విడవవు కదా ఆయా కర్మభురా మమకార రూపంలో అహంకార రూపంలో అభిమాన రూపంలో అజ్ఞాన రూపంలో అవిద్యారూపంలో మోహ రూపంలో సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి ఇవన్నీ గడిపితే రజగుణ తమగుణ సం सूक्ष्म मैं आया सदर्भोचित मैं स्थित कल वृद्धाप्यु सदा साध सदा साधल वा आंक्ष कांक्ष वृद्धाप्य चला आव ले इंका इला आव ले इंका कटको लेकिन इंका वो बड़ी इंका मनोड़े स्थिरपड़े इंका मुनिम स्थिरपड़ इंका आ देशाने जीच इंका चूड़ा इंका आ रक्रांक ये अभी भ्रांति अनेट दाने अदे सत्यमी मिड़ वले दीपम चुटा परिभ्रमिति आ दीपम चेतने मृत्युत ఈ రకంగా మృత్యుపాషలో చిక్కున్నాడు మరి ఇప్పుడు ఈ రకమైన జీవితాన్ని ఏమని చెబుదాం దీంట్లో నుంచి బయటపడాలి అంటే ఒకే ఒక మార్గం ఉన్నది అది ప్రయత్ని నుంచి శుద్ధ బుద్ధిని సంపాదించుట నీ ఏమంటారండి అయినా శుద్ధ బుద్ధిని సంపాదించు నన్ను ఉద్యోగం చేయమంటారా మానేయమంటారా ఎవరు చెప్పరు వేదాంత విద్యా ఈ ప్రపంచంలో ఎవరికి వ్యవహార శైలి ఎలా ఉందో అలా ఉందో అని చెప్పడానికి ఏమక్కడ ఎందుకని అంటే నువ్వు ఏ వివేకంతో వ్యవహరించావు అనడానికే ప్రాధాన్యం అట్టి వివేకశైలి అయినటువంటి వాడు సామాన్యమైనటువంటి కర్మ ఆచరణ ఎందు ఉన్నాడా లేదా అనేటటువంటి असंगत् लक्षण गनक गलती अटे साक्षित्व लक्षणाबूको सदा पुस्तक पुस्तक चली सदा शास्त्र अभ्यसा नी व्यापार सहितड़े अब तु निवृत मानसा पारियों अवटू अटे निर्वृत मनसं लेकु నివర్తించబడ వినివృత్త కామ అంటుంది భగవద్గీత వినివృత్త కామ వృత్తి కామముల ఎందు నిహి నివృత్తత విరమించుట అనేటటువంటివి విశేషముగా జరగాలి వాసనతో సహా లేకుండా పోవాలి అంటే రసము ఇంక ఇంగువ యొక్క రసము ఇంకి బట్ట ఎట్లా అయితే ఇంగువ అయిపోయినప్పటికీ అదే వాసన ఉల్లిపాయ పట్టుకుంటే చేతితో ఉల్లిపాయను వదిలేసినప్పటికీ చేతికి ఉల్లిపాయ వాతనట్లా అంటే ఈ రకంగా అనేక పదార్థముల యొక్క రసము మనలో శోషించి అవే పదార్థముల యొక్క స్మరణ కలుగు నానావ భ్రాంతిని కలిగించారు అంటే నానాత్వ బుద్ధి చేత మరల జనన మరణములనే కాబట్టి తప్పక సాధకులు నిరంతరాయముగా సాధన అనగా ధనము అనగా మార్పు చెందినటువంటిది ఆ సాధనాని ఆ మార్పు చెందినటువంటి స్థితిని సాధించుట కొరకు పొందుట కొరకు ఆ లక్షణంతో ఉండుట కొరకు అటి లక్షణమునే నిలబెట్టు కొరకు స్థిరత్వము అంటే అర్థం జీవితంలో ఎప్పటికి స్థిరపడతా ఉన్నాయి అనే ప్రశ్నకు అర్థం అర్థము లక్షణము ఏమిటంటే స్థిరమైనటువంటి స్థితిని నువ్వు ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు స్థిరపడిపోయినట్లే ఈ రకంగా ఆత్మ వస్తువుని గుర్తిస్తూ అనాత్మను నిరసిస్తూ ఈ ఆత్మానాత్మ వివేకమును సంపాదించాలి ఎంత కాలమైతే అనాత్మ వస్తువులబ్ధి అందు నీకు ప్రేరణ బుద్ధి ఆకర్షణ కలిగి ఉంటావు ఈ రకమైనటువంటి एदा से फल राी वाने तर पद मंद प्रदर्शी प्रदर्शन प्रदर्शन तरह बुरा प्रतिष्ठा आरब प्रतिष्ठा निवाली मन प्रयत् इतंतराय या अनाम भ्रांति అంశాలే చిత్తము లగ్నమై ఉండుట చేత జగత్ వ్యాపార సహితమైనటువంటి వాటి ఎన్ని చిత్తము లగ్నమై ఉండుట చేత ఎంతమంది నన్ను వాళ్ళ పొగిడారు ఎంతమంది విమర్శించారు అని లెక్కెట్టుకునే వాడు కూడా ఉన్నారు ఎంతమంది నమస్కారం చెప్పారు ఎంతమంది నమస్కారం చెప్పలే అనేటటువంటి అధికార మదాంతత్వం దారి తీస్తున్నాయి అంటే అజ్ఞానాధ వైపు దారి నీ సహజ శైలికి భిన్నముగా ఉన్నాయి నీ స్వరూప జ్ఞానానికి భిన్నంగా ఉన్నాయి నీ స్వయం ప్రకాశత్వానికి భిన్నంగా ఉన్నాయి నీ ఆత్మ జ్ఞానానికి భిన్నంగా ఉన్నాయి వివేకము ఈ ఆత్మ వస్తువుని గుర్తించి అట్టి ఆత్మ వస్తువుగా నిలసివండి మిగిలిన వాటిని నెలసివ్ तेन मगवा निट अशनम अटे स्वीक निरसींट अट प्रयत्न पूर्वक निराकर प्रयत्न पूर्वक्यजुट अदे साबीत सोध रीति त्विकामसीक व्यवहारशील घनी वाना बल संस्कार विशेषमचरा शुद्धि शुद्ध बुद्धि साधं सहकारी कारण साधन उपयोगपड़ते आत्म विचारण कट कड़पट साधना నుంచి చెయ్యాలి మొదటి నుంచి చివరి దాకా చేయవలసింది ఆత్మ విచారణ అంటే ఆత్మ విచారణ ఎందు రసుడైనటువంటి వాడు మునిగి ఉన్నటువంటి వాడు ఆత్మోపలబ్ధియే తనకు జీవిత లక్ష్యంగా భావించేటటువంటి వాడికి మాత్రమే ఏ సాధనైనా సహకరిస్తుంది ఏ వ్యవహారమైనా సహకరిస్తుంది ఏ అవ్యవహారమైనా సహకరిస్తుంది అది ఇది అది జన మరణాలతో సహా అట్టి ఆత్మ ఎందు అయిపోయింది అంటే సర్వవ్యాపక స్థితి ఎందు సమావిష్టమైపోయింది అటువంటి స్థితిని మానవుడు సాధించాలి అని యమధర్మరాజు గారు బోధిస్తూ ఉన్నారు చదువు నచికేత ఆ పరమాత్మ అందరి శరీరముల మధ్య భాగముందు ఉంటున్నాడు అంగుష్టండి ఉన్నాడు ఈ విధముగా తెలిసిన వారు అట్టి పురుషుడి నుండి తనకు భయము కలుగున తలంపడు వాణి నుండి రక్షణను కోరడు जीवल आने पदेमा पा ना अंत ग నాకు నువ్వే కావాలి నువ్వే కావాలి నువ్వే కావాలి నాకు ఈశ్వరుడు తప్ప ఏం అవసరం లేదు నాకు బ్రహ్మము తప్ప ఏది అవసరం లేదు నాకు ఆత్మ వస్తువు తప్ప ఏది అవసరం లేదు అని మాత్రం అన్నాడు నువ్వెప్పుడు వేరే నేనెప్పుడు వేరే నేను అనుభవించే జగత్తు మాత్రం నాకు కావాల్సిందే ఒకవేళ ఏదైనా ఈ జన్మలో చెట్టు చివరికి ఏదైనా అను అవకాశం ఇస్తే నువ్వు కూడా అంతేగాని జగత్తు లేకుండా నువ్వు మాత్రం నాకు अनभोक्तमेंट भोग्य वस्तु 20, ले जगत लेकिन अब नी वाल प्रयोजनमेबी नीन कष्ट पड़ता जगत व्यापार पड़ता अनेकनात् पड़ता आंक्षल पड़ता मोहल्ल पड़ता विवेक लेकु व्यवहारस्तूटा नित्री ए పాహిమాం పామాం పాం ఇది సవ్యమైనటువంటి పద్ధతేనా ఇది సరియిన పద్ధతేనా అనేటటువంటి విచారణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏవండి మా అల్లుడు గారికి సరైన ఉద్యోగం ఇప్పించండి ఏమండి మా అల్లుడు గారి బుద్ధి సరిగ్గా ఉండేవి చూడండి మా అమ్మాయిని సరిగ్గా చూసుకునేట్టు చూడండి ఏవండి నేను నన్ను మా ఆయన సరిగ్గా చూసుకునేట్టు చూడండి ఏవండి మా పిల్లలు సరిగ్గా ఉండేట్టు చూడండి ఏమండి మా మన వాళ్ళు సరిగ్గా ఉండేవి చూడండి ఇట్లా ఎన్ని రకాలుగా ఏ పేరుతో పిలిచి కోరుతూ ఉన్నప్పటికీ ఈ కోరికలన్నీ ఒకే ఒక కోరికలోకి విడిగిపోతున్నాయి ఏమిటది బాల్యమతే ప్రాథమికమైనటువంటి బాల్య దశలో ఇది అవసరం ఎందుకంటే అక్కడ ఉచితానుచితములు తెలియనటువంటి బాల్యావస్థ కాబట్టి బాల్యావస్థ ఎందు భక్తి అనేటటువంటి పునాది अगत्यब्यम ईश्वरा अवसर उब्यावस्थ दाटे वरकू भक्ति आश्री पाहिमा अने आर्ति वेट लक्षणा परंतराय या आर्ति तहनी निवाली भक्ति विश्वास नि ईश्वराग्रह कोसम प्रय सदी काशु आत्मवस्तुक लक्षणा ने गुर्ति अंधुड़े निर्णय निर्णय अपटी समग्रम विवेका ज्ञाना पड़े आरमात्म అందరి శరీర మధ్య భాగములంతూ ఉన్నాడు సర్వభూత సమాత్మేశోర్జున తిష్టతి ఇలాంటి ఇలాంటి ప్రయోగాలతో భగవద్గీత ఎందు తన అధికారిత్వాన్ని తన అధిష్టాన స్థితిని తన ఆశ్రయాన్ని తన సర్వాధార స్థితిని పరమాత్ముడు తెలియజెప్పి ఉన్నాడు ఎక్కడున్నావయ్యా అని అర్జునుడు పదే పదాడు ప్రతి యోగంలో కూడా అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటాడు మన తర్వాత మన ప్రశ్నలన్నిటికీ కూడా పరమాత్ముడు సమాధానం తీరుస్తూ ఉంటాడు బ్రహ్మజ్ఞాని వ్యాస భగవానుడు ఆ సమాధానాలను ఇస్తూ ఉన్నాడు భగవానుడి ముఖం నుంచి ఏమని చెప్తున్నాడు పైగా అంగుష్ఠమాత్రుష అయినా సర్వజీవుల హృదయాకాశమునందు వారి వారి బటన వేరు ఎంత ఉందో ప్రకాశాన్ని కలిగి ఏమిటండి ఈ బటన్ వేలు వ్యవహారం ఏ మిగిలిన వేలు చెప్పొచ్చు కదా అంగుష్ఠ మాత్ర ఏవ పురుష ఇది ఒక సంజ్ఞారూపకమైనటువంటి బోధ ఐదు వేళ్ళు ఉన్నప్పటికీ అంగుష్ఠం లేకపోతే మిగిలిన వాటి వల్ల ప్రయోజనం లేదు కాబట్టి అంగుష్ఠమ యొక్క ప్రాధాన్యతను నిర్ణయిస్తూ అట్టి ప్రధాన వస్తువుగా నీలో పురుషుడు వాడు లేకపోతే మిగిలినవి ఎన్నున్నా ప్రయోజనం లేదు అనేటటువంటి సంజ్ఞారూపకమైనటువంటి బోధ ఇంకొకటి కూడా దీన్ని ప్రమాణంగా సేకరించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది కొద్దిగా అసమంజసం అనిపిస్తుంది నాకు ఎందుకంటే ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెప్తాం స్వయం ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెప్తాం ఆత్మ నాలుగు స్థితులందు ఉన్నట్టుగా తోస్తూ జీవాత్మ దేనికి జోడిస్తే ఆత్మ పుణ్యాత్మ పాత్మ వ్యవహారాత్మ దేనికి జోడిస్తే అది అయిపోతం కాబట్టి నిజానికి పురుషుడు త్రివిధం క్షర పురుషోత్త ఏ స్థితిలో ఉన్నా పురుషుడే పురుషుడు స్థితికి ఏం భేదం లేదు స్వరమునందు ఉన్న వాడెవడో అధిష్టానముగా వాడే పురుషుడు ఇది పురుషుడుగా అర్థం అంతేగాని స్త్రీ పురుషులని అర్థం కాదు పురము అంటే అర్థం ఏమిటి పొరములే ఎనిమిది జగత్తులు పరములే ఎనిమిది వ్యవహారములు పొరములే కాబట్టి ఆయా పరముల అధిష్టానముగానున్నటువంటి విశ్వంగరణ్య గర్భవ్యాకృత పరమాత్మలనే సాక్షి స్వరూపములన్నీ పురుషుడే వీటినన్నింటినీ వీటిని అన్నింటినీ క్రోడీకరిస్తే క్షరపురుషుడు అనేటటువంటి జీవుడు అక్షర పురుషుడు అనేటటువంటి బ్రహ్మము పురుషోత్తముడు అనేటటువంటి పరమాత్మగా మనం సిద్ధాంతీకరించాం కాబట్టి ఈ స్థితి భేదాన్ని బట్టి భావన భేదాన్ని బట్టి నిర్ణయ భేదాన్ని బట్టి నిర్వచనం ఇచ్చారే తప్ప ప్రత్యేకంగా దానివల్ల స్థూలంగా వచ్చేటటువంటి మార్పు లేదు జీవన శైలిలో వచ్చేటటువంటి మార్పు లేదు అంటే అన్న అన్న మానేస్తేను అన్న మానేసిన जनारण्यों की जनारण्य उ निरंतराय गोजुक पदहार साल स्न चीयन इला भौतिक मैंने विधु मार विवेक साधिबड़ी अवकाश కూడా నీలో ఉన్నటువంటి మాలిన్య సంగ్రహాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడే సహకారి కారణం అందుకని సాధనకి పరిమితులు చెప్పబడ్డాయి యమనియమాది అష్టాంగ సాధనలో యమనియమము చాలా ముఖ్యమైనవి ఇవాళ ఎంతో మంది ఆత్మజ్ఞానమని బ్రహ్మ జ్ఞానం అనేటటువంటి విచారణ చేసేవారు గాని ఆత్మసిద్ధులని ఆత్మనిష్ఠులని ఆత్మోపలబ్ధిని పొందేమని తత్వదర్శులని పేరు పడినటువంటి వారందరిలో ఇట్టి యమ నియమాలు గోచరించడం లేదు అనేది పెద్దల వాక్యం ఇందువల్ల ఏ రకమైనటువంటి యమ నియమాలను పాటించడు ఏ రకమైన విధి నియమాలను పాటించడు ఏ రకమైనటువంటి శాస్త్రోచిత కర్మలు చేయడు ఏ రకమైనటువంటి ధర్మార్థమైనటువంటి ప్రయోజనశీలమైనటువంటి జీవనము చేయుడు కానీ ఆత్మ నిశ్చితంటారు ఉండొచ్చు ఇటువంటి జీవన్ ముక్కులు కూడా ఉండవచ్చు బ్రహ్మనిష్ఠులు కూడా ఉండవచ్చు కానీ వారు అత్యంత అరుదుగా ఉన్నారు భగవాన్ రమణులు ఏమీ చేయలేదు కదండి భగవాన్ రమణులు ఏమీ చేయలేదు కదండి అనేటటువంటి వాక్యాన్ని సరస్సుగా వెళ్తూ ఉంటారు కానీ వారికి సహజ నిర్వికల్ప సమాధి నిష్ట వారి అందరికీ లేదు కదండి వారి వారి వ్యవహారం జీవన్ముక్తులు ఎలాగే ఉండాలి అనే నియమం లేదు జగద్వ్యవహార శైలిని బట్టి వారు ఉండరు వారు ఉండవలసిన రీతిగా వారు ఎట్లా ఉంటే లోక కళ్యాణం సాధ్యమవుతుందో అట్లా అవతారుడు అట్లా ఆ ఉంటాడు ఆ స్థితికి వచ్చే వరకు సర్వసామాన్య నియమములను సర్వసామాన్య సర్వములను మోక్షార్థి ఎవరి కర్తవ్యాన్ని వారు సేవకులవని ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా అంతటా నిండి ఉన్నటువంటి పురుషుడిని గుర్తించడానికి అనువైన సాధనగా కాలత్రయా బాధితం కానటువంటి పురుషుడుగా కాలత్రయమునకు నియామకుడైనటువంటి వాడుగా కాల కాలాతీతమైనటువంటి వాడుగా स्थित एवर अट्ठे स्थिति नेवरते पोंगलो वार्ण को इन अड़ता है पावर अड़ता आईश्वरत्म सिया अटे ईश्वर वश्वराहिमा ఏ సద్గురువుతో ఏ అవతారుడో ఎవరైతే నీకు ఆధారభూతంగా ఉన్నారో ఆ మహానుభావుడు నువ్వు వేడుకోవలసింది వారే నీకు ఈశ్వరుడు వారే నీకు బ్రహ్మము వారే నీకు పరబ్రహ్మము ఆ రకంగా ఈ పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరైతే వారే ఈశ్వరస్ వారికే శరణ వేడాలి వారికే శరణాగతి చేయాలి వారి ద్వారానే ఈశ్వరుడు లోక కళ్యాణార్థము ధర్మ సంస్థాపనార్థము పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు ఆకాశం నుంచి పిడుగు వలే పడతాడనో జ్ఞానం అంటే ఏదో అమృత వృష్టి కురుస్తుందనో ఏదో సందర్భం జరిగితే నాకు ఆ రకమైనటువంటి లక్షణం కలుగుతుందనో భావించరాదు సర్వ వ్యాపకమైనటువంటి సర్వ విలక్షణమైన ప్రకాశింపజేస్తున్న ప్రకాశిస్తున్నటువంటి ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఏదైతే జీవాత్మగా అంతరాత్మగా పరమాత్మగా పిలువబడుతూ ఉన్నదో క్షర అక్షర పురుషోత్తములుగా పిలువబడుతూ ప్రయత్నం చేయాలి ఇలా తెలుసుకోవాలి అంటే నీకు అత్యావశ్యకమైనటువంటి ఉపకరణం చింత నుంచి దూరమైనటువంటి చిత్తము వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తము వ్యవహారమునందు రమించినటువంటి చిత్తము వృత్తులందు రమించనటువంటి చిత్తము మనోనిగ్రహోపాయము మనోజయము వీటిని సాధించడం సాధకులందరికీ అతి ఆవశ్యకమై ఉన్నది అని యమధర్మరాజు గారు నచిగేతుడికి బోధిస్తూ ఉన్నారు ఆత్మతత్వం గురించి హరి ఓ శ్రీ గురుగ్యో నమ హరి ఓ నమస్కారం అడుగుతున్నారు స్వామి ఒక నిషన్ అండి అడుగుతున్నారు కృష్ణ అడుగుతున్నారు ఎవరో ముందునే కదండి చెప్ప మహావాక్య బోధని ఉపదేశ క్రమం ఉంది కదా అందులో మహావాక్యాలు ఉపదేశించినప్పుడు ఆ లక్షణత్రయాన్ని ఉపదేశిస్తాం మీకు పరిచయంగా చెప్పగలుగుతామే గాని ఇక్కడ ఉపదేశవాక్యాలన్నింటినీ యథాతథంగా బోధించామే అనుకోండి అప్పుడేమవుతుంది ధర్మాన్ని అతిక్రమించిన కావటంలో కాబట్టి మీరు ఉపదేశం మహావాక్య ఉపదేశం అయ్యింది కాబట్టి ఈసారి విజ్ఞాన స్వరూప్ గారిని ఆశ్రయించి మీరు మహావాక్యాలను ఉపదేశంగా పొందినప్పుడు రక్షణత్రయం గురించి విచారణ కాదు శాస్త్ర రీత్యా కావాలి అనుకుంటే సర్వేదాంత శిరోపంలో అన్ని వివర్తించబడి విచారణ పురు మామూలుగా దృష్టితో చూస్తే అన్ని వేరుగానే కనబడుతుంది అంటే అన్ని తనలో ఏమో చుట్టుకొని ఉన్నాయి ఆకాశంలో మిగిలిన నాలుగు అంశీ పోతం ఆకాశం మహత్తత్వంలో అభిషేకం మహత్తత్వం అవ్యక్తాల అభిషేకం ఒకటి మరొక దాంట్లో అంశం పోతమై ఉంది ఇక్కడ సింధువుగా కనపడింది దానికంటే పై దాంట్లో బిందువుగా కనపడుతుంది ఇంకొకటి ఒకటి అంటే ఇలా తెలుసుకుని ఏం ప్రయోజనం నీకు సాధించి తెలుసుకోవాలి కానీ అంటే ఒక క్లారిటీ ఉంటుంది అంటే ఈ రకమైన విషయం క్లారిటీ వల్ల సాధన ద్వారా పొందాలి ధన్యవాదాలు